సంపుటిమూడు ఐదువందల పన్నెండు కీర్తన చూడరో చూడరో నేడు సురలార నరులార దాడివోయి ధనుజుల దండించి తావచ్చే వాయువేగమున వచ్చే వనజాక్షు నరదము వేయి సూర్యుల ప్రతాప విభవముతో ఛాయలచక్రవాళాద్రి సముద్రాలు దాటివచ్చే ఆయుతమై పైడిటెక్కేలవే కానవచ్చే మునుకొని మనోవేగమున వచ్చే తేరు తనరారు కోటి చంద్ర ప్రభలతో వెనుకొని దిక్కులెల్లా విజయము చేసివచ్చే కనకాచలముతో గక్కన సరివచ్చే గరుడవేగాన శ్రీవెంకటేశురథమువచ్చే మరగిన అలమేలు సిరితో ధరలోన వీదు లేగి తన నిలవకు వచ్చే పరగ హరిదాసుల పంతములు వచ్చే